ఈ మధ్యలో ఆ సాధ్యకి ఈ సంజయుడు పట్టుకున్నావాట తిరుగుతున్నాడు పాపం ఆ ఆ ఇష్టరంగంలో తిరుగుతూ ఉన్నా శస్తాస్తాపని ఇచ్చాడు ఆ వ్యాసమహర్షి వరం అందువలన తిరుగుతూ ఉన్నాయట నీవు ఆడవి చేరి ఇదంతా ఈ కబూర్లన్నీ జారేస్తున్నావా అక్కడ కాని పట్టుకొని ఆ రథానికి ఆయట సంజయుడి వీని నేటికి బట్టించి ద్రోహితల దగ్గర ఈ సంజయ్ ఎందుకయ్యా ఎలా కట్టినావో అతని వల్ల మనకి ఏమి అవకాశం ఉన్నది వాటి వలన ఏమిటి వాడిని కట్టినందు వలన నాడు అంటే వీడింది వాడు ఏమి లేదు కారణంగా తక్కిని కారణమే కోడీ ముందు వదిలేసాయట గొప్ప పగలకోస్త ఏమనుకున్నావు ఆ వచ్చి చిరగటానికి ఈ విషయమంతా కూడా ధృతరాష్ట్రం చెప్పటానికి నేను వినియోగించా వినియోగిస్తే తిరుగుతున్నాడు నీకేవో అపకారం చేశాడని చెప్పి కట్టి అనే వరకు ఆ వ్యాసమహర్షి వరకు ఆ శరీరం అంతా చెమటలు వచ్చిపోయినాయి స్వామి తప్పు అపరాధ సుమ అని ఉల్లిసాయట అందాంగా మీ సుతున్నతని కోశ మాత్రము పోయి ద్వైపాయనం ప్రసిద్ధమైన సమీపమునా కోసమాత్రము పోయి ద్వైపాయనం అనే పేరు చేత ప్రసిద్ధమై ఉన్నది అక్కడికి పోయి అతని గంచి తిన తు నడలు నడలు చూచినా బోబు దక్కగా తోట కోరబో తూతునికి ముడుగు దగ్గరకు వెళ్ళాను సుమ నన్ను చూచేసరికి మహత్తరమైన దుఃఖంతో పనులు వెంట బాట్పులు సవిస్తూ ఉండగా నా ముఖము తరాసరిగా చూడలేకపోయినాడు సుమా నేను కూడా చాలా దుఃఖపడిపోయినాను రాజు యొక్క రూచింగు తెలుసుకొని నన్ను సాచ్చికి ఎలా కట్టివేయువ చుడా ఆ వ్యాస మహర్షి యొక్క అనుగ్రహించేంత బ్రతికిన విషయము చెప్పిన అభిషమా దుర్యోధంతో నా దిశ మన దిశ బ్రతికిన వాడు గల కృపాచార్యాధి కొరికి పోయినో బ్రతుకుటలేదని మన పక్షములో ఎవరైనా బ్రతికి ఉన్నారతయ్యా అడిగినాడు అడిగితే ముగ్గురు కృపాచార్యులు అశ్వత్థామ కృతవర్మ ముగ్గురు మాత్రం బ్రతికి తప్పించుకొని పోయినారని చెప్పినారు నేను డి లేదు ఆ ఎదిచేవారు లేకుండా అప్రతిహతంగా సంచరిస్తూ ఉన్నారు సుమా పాండవులు అరి సైన్యములు నాకు ఎవరూ లేకపోయినారు వెనుక తొలకినాలు యుద్ధరంగమునందుని నట్టి కూడే ఆ కాబట్టి తొలగిలా వచ్చినాను సుమ అయితే ఒకవేళ ఆ పాండవులున్నారే నన్ను సంహరించకుండా అడ్డి పెట్టినప్పటికీ వారు పెట్టినటువంటి నితిని ఆ పెట్ట గ్రహించి నేను బ్రతకను సుమాడు నెత్తడికి రొత్తమ్మ తొలిగి నిలిచి మరి మడుగులో దాగి కొంతకాలం విశ్రాంతి తీసుకుని తరువాత ఎక్కడికైనా పోయి సమయం వేచి సన్నాహం అంతా కూర్చుకొని ఆ పాండవుల మీద పగ తీర్చుకుంటా కాని వారితో మాత్రం కలిసి లేదు గ్రహించి ఉండను ఈ మడుగులో ప్రవేశిస్తాను నేను నాకు చాలా విద్యలు వచ్చును ండా చేసి లోపల కూర్చుంటాను నేను కృపా కృతవర్మ అశ్రద్ధామలక్షడికి మెలంగి ఆ సమయమునందో ఆ యుద్ధమునందులు వేసుకొని వచ్చినారు నాతో ఇలా చెప్పినటువంటి వాడయ్యా మొడుగులో ప్రవేశించినాడు యోధన మహారాజు ఆ నేను చూచి వారు ముగ్గురు సంజయా సంజయుడు అన్నారు దుర్యోధనుడు ప్రాణంతో ఉన్నాడా అని అడిగినారు ఆ ముగ్గురు జననాథుడు నొక్కారిన నీరులో డాకించే ఆహదూపి ఆ ఈ మడుగులు స్వప్రవేశించిన ఆ దుయ్యోధన మహారాజు అని చూపిదం గునంది ఆ వారంతా చాలా విషాదము పొంది చాలా విషాదాన్ని పొందారు కార్యార ఎంత దీన దిశ వచ్చింది ఈ దుర్యోధను పోవాలి వలదుం <laughs> పంగ అడిపోయి మడుగులో వచ్చేట ఆ దుర్యోధనుడు అంత సమయంలో వచ్చారు ఎవరు అశ్వత్థామ ప్రపాచార్యులు కృతవచ్చి ఎందుకయా మడుగులో ఉన్నావు బయటరా వచ్చే పోయి ఆ పాండవ సైన్యాన్ని అవత్తు కూడా మర్దించడం ఇట్లా తాగినందువల్ల ప్రయోజనం లేదు అంటే మా శరీరం అంతా డస్సిపోయింది మీ యొక్క మాటలు వింటూ ఉంటే మీరు కూడా డస్టిపోయినట్టుగా గోచరిస్తూ ఉన్నారు వాళ్ళేమో మహోత్సాహంతో ఉన్నది ఆ పాండవ సైన్యము కనుక విశ్రాంతి తీసుకొని ఈ తరువాత చేద తెచ్చుకొని లావు చే కూర్చుకొని తరువాత తిరగబడదాం కనుక మీరు కూడా ఆపవలసింది అని చెప్పి సమయంలో జీవునికి మాంసపు మోపులు తెచ్చేవాళ్ళు ఉన్నారు అయో అరణ్యమునందు జంతు జాలాన్ని కొట్టి సామాన్యుద్దు సరిపోతుందామని ఆయనకు జంతువులను కొట్టి మోపులు తెచ్చేవాడు వాడు సరిగ్గా ఆ ముగ్గు దగ్గర మంచినీడు కవుదామని వచ్చేసరికి లోపల ఉండి వీడు సమాధానం ఇస్తూ ఉన్నాడు సైన్యం వాళ్ళు అడుగుతున్నారు దాంట్లో చూచారు చూచి దుర్యోధనుడు పోయాడు కనిపించకుండా వెతుకుతున్నారు పాండవులు అక్కడ ఉన్నాడు ఇందులో అదంతా పరిగెత్తుకుంటూ పోయి చెబుదాము చెబితే మనకు కావలసినంత బహుమతులు ఇస్తారు పాండవులు అని చెప్పారు చెబితే అనేక విధములైన బహుమతులన్నీ ఇచ్చి ధర్మరాజు ఆశ శ్రీకృష్ణ స్వామి వారిని మిగిలినటువంటి యొక్క దుష్ట జున్నాథులను సైన్యమును వెంటుకొని మడుగు దగ్గరికి వచ్చే అది చూచి పాండవులు వస్తున్నారయ్యా అన్నారు వెళ్ళు అంటే కరిపురానికి అచ్చిపురానికి వెళ్ళిపోతారు ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పటికీ నన్నేమి చేయలేదు ఈ మడుగులో నా యొక్క విద్యా ప్రభావం స్తంభించేశా వాళ్ళ పాండవులు ప్రవేశించవు లోపలికి ఏమి చేయలేదు కనుక మీరు కూడా అప్పండి అంటే వెళ్ళిపోయారట వెళ్ళిపోయిన తరువాత ఈ సాయండు కూడా కొండ దూరం పోయి ఒక పొదలో దూచి చూస్తున్నాడు భూమిందడి గు వీళ్ళు ఏమో వెళ్ళిపోయారు మృతవర్ వచ్చి చూస్తే మీరు అవంభించుంది పాషాణ సదృశ్యంగా ఉంది లోపల ఉన్నాడు వీడు లేకపోతే ఇలా ఉండదు నీడు స్తంభింపబడి లోపల తన విద్యా ప్రభావం చేత ఆ శరీరం వీళ్ళు స్తంభించుకుని ఉన్నాడు కానీ బయటకు రావాలి వాడు అంటే అప్పుడు ఆ ధెమ్మరాజు రే దుర్యోధనురా నీ అందు ఇలా తెచ్చావు అందులో నీ కొరకై సమస్తమైనటువంటి రాజులు బంధుమిత్రులంతా కూడా అభ్యూష్మాదులంతా హతమైపోయేది వాళ్ళంతా పోయింది తరువాత ఇంకా నీవు గ్రతకాలను నీకు కలిగిందిరా వాడు నీ కొరకై వాళ్ళు వస్తే ఇంకా నువ్వు బ్రతుకుంటావు బ్రతికుండటం అనేది భావ్యం కాదు కనుక రా వచ్చి యుద్ధం చెయ్యి ఆ యుద్ధము నందు చెయ్యి ఆ సర్గం సర్గం ఉన్నది పుణ్యగతికి వెళ్ళిపోవటం అది ఉత్తమ మార్గం కాదు ఇలా మడుగులో తాగినంత మాత్రం చేత నిన్ను వదిలిపెట్టం సుమా కనుక నీ అభిమానం అంతా ఏమైపోయింది నీ దర్పం ఏమైపోయింది ఇలా మడుగులు తాగటం ఏమిటా ఆ మార్పులు మాట్లాడుతూ వినిపిస్తున్నాయి వాడికి నేను బయటకు వచ్చి మీరంతా పైన పడిపోతున్నా అన్నాడు బయటకు వచ్చి నేను ఒక్కడిని మీరేమో చాలా మంది ఉన్నారు అంటే అలా కొట్టని రా నేను కొట్టని చెడిపోయే అన్నదమ్ముల కూతు ఈ యొక్క ధనం దగ్గర రాజ్యం దగ్గర మనకు తగాదా వచ్చింది అంత మాత్రం చేత అన్నదమ్ముదం కాకపోయామటయ్యా నీవు మేము కాబట్టి అలా రాని నా సైన్యాన్ని బయటరా బయటకు వచ్చిన తర్వాత నీ ఇష్టం మా ఐదుగురిలో నీ ఇష్టం వాడిని మీరు యుద్ధానికి వాడితో యుద్ధం చేయి వాడు గెలిస్తే మాది రాజ్యం లేదు వాడిని నీవు జయించినట్లయితే నీదే రాజ్యం ఒక్కడే ఒక్కడే వస్తాడు నీతో ఇద్దానికి మా ఇదుగుల్లో నీవు జయించినట్లయితే కళాపనేవి లేదు వాడు జయిస్తే సాధ్యం అంతా నీదే లేదు వాడు చేయిస్తాడు రాజ్యం మారి అన్నాడు అంటే గదాబందం ఉన్నది భుజం నుండి పెట్టుకొని బయటకు వచ్చాయట ఆ శ్రీకృష్ణ స్వామి వారు చూచి అదేరే అదే అదే నీ దేవిటే ఆ మళ్ళీ దోతవాడావయ్యా వాడు మహాబలవంతుడు పైగా గతాయుద్ధం ఉన్నది దాన్ని పదమూడు సంవత్సరములు సాధన చేశాయట వాడు జీవునితో మనకు ఎలాగూ వస్తుందని ఆ వారు అరణ్యవాసులై ఉండగా ఆ పదమూడు సంవత్సరములు చేస్తూనే ఉన్నాయట అభ్యాసం అలా చేసినటువంటి వాడిని ఒక్కడిని జయిస్తే రాజ్యం నీదేనన్నావే ఈ చేసిన పని మనం అనేక మంది రాజులను సంహరించడం దేశమంత దోనాథులందరినీ సంహరించడం అంతా ఊరికి గాలిగిపోయింది మళ్ళీ పందెం ఆడావాయా దోగమాడావు ఎంత పొరపాటుది పైగా మా ఐదుగురులోనూ రమ్మంటాడు యుద్ధాన్ని చేస్తావా వాడితో లేదు నగలు నగుల సహదేవులు ఉన్నారు వాళ్ళు ఏం లేదు అర్జునుడు మాత్రం ఏం చేయగలడు గాండి వాడిని తీసుకుంటే ధనుడు విద్యందుకు గొప్పవాడే గానీ గదాయుధంలో ఏం చేయలేడు భీముడు ఒకడు వాడితో పోరాడాలి నువ్వు ఆ అనుగ్రహం ఆ దయా విశేషించేతే ఇలా నువ్వు మహిళలు దూదవాడావామందర అంటే ఆ భీమసేనుడు ఆ భీముడు లేచి స్వామి ఆయన ఆ ధర్మ బుద్ధి కనుక ఎప్పుడు కూడా ఆ ధర్మముందు నిలబడిన కారణం చేత మాట్లాడాడు అయినప్పటికీ నా గత వాడిని భూమి మీద పడగొడతాను వాడికి అక్షాసం ఎక్కువ అయినప్పటికీ పర్వాలేదు ఆ ఏదైనప్పటికీ నేను పడగొట్టగలను కనుక వీడేమి నొక్కవద్దులండి ఆయన్ను అన్నాడు అంటే ఆ రండి ఒక్కొక్కనే రండి వరసలే పడగొడతా మిమ్మల్ని అందరినీ అంటున్నాడు వీడు అంటే పద ఇక్కడ కాదు ఎవరు పడ్డప్పటికీ ఆ కురుక్షేత్రం ఉన్నది పుణ్యక్షేత్రం కనుక అక్కడ ప్రాణములు విడిచి విడిచినట్లయితే పుణ్యగతి కనుక అక్కడ ఇది ఆ ఎళ్లలోది కాదు ఈ భూమి కనుక ఇక్కడ లాభం లేదు పద వెళ్దాం పదం అని చెప్పి అంతా కూడా బయలుదేరి ఆ వచ్చి అక్కడ రమణాటం వెళ్ళిన వాళ్ళు నీవు మా ఐదుగురులో ఎవరిని ఎవరితోనైనా పోరాడమని చెప్తే నేను మాత్రం అంత అక్రమానికి పాల్పడను సుమా నీవు శాస్త్రములు ప్రసంగించవలసిన వాడివే గాని యుద్ధమునందు నీవు ఎందుకు పనికి పనికిరావు తరువాత అర్జునుడు ఉన్నాడు అంటే ఆ గాంధీలో విద్యలో ధనుడి విద్యలో గొప్పవాడు అంతేగాని దేహ బలంలో వాడు పనికిరాడు తరువాత నకుల సహదేవులు అంటే వాడు మరీ చిన్నవాడు వాళ్ళు ఇప్పుడు తనకు ఇప్పుడు కొత్తగా గదావితం నేను చేయబోయేది తనకు భీముడే ఏదైనా కొంతసేపు నాతో పోరాడవాళ్ళు అంటే ఆ రమ్మను భీముడు నేనన్నా ఇద్దరు సన్నాహమై ఆ కవచము తొడిగి ఆ యావత్తు కూడా అక్కడ పెట్టి అక్కడ పెట్టించాడు కమ్మరాదు కావాల్సి నేను తీసుకోవాలి ఆ కవచము ఆ శరస్థానము మొదలైనటువంటివన్నీ కూడా తీసుకున్నాడు తీసుకొని నిలబడ్డారట ఇద్దరు కూడా గదాబుందం చేత పూని అటు సమయంలో వచ్చాడు బలరామస్వామి తీర్థయాత్ర పోయాడుగా పోయి ఇలా అంతా అయిపోయింది కౌరవ సైన్యమంతా కూడా నిర్వశేషం అయిపోయింది ఇక భీమ గదా భీమ దుర్యోధం యొక్క గదావిధం జరగబోతూ ఉన్నది చెప్పి తెలిసిందట ఆ దగ్గర వచ్చే వరకు ప్రథమేసుకుని వచ్చేసాడు వస్తే ధర్మరాజు ఎదురుపడి పాదముల మీద స్వామి అన్నదముల యొక్క దగా దోడ వచ్చారా దయచేయండి అని చెప్పి ఓ సింహాసనం కూర్చున్నాడు ఆయన కూడా ఎక్కడ వాళ్ళు కూర్చున్నారు ఈ పాండవ పక్ష యోధులంతా కూడా కూర్చున్నారు పాండవులు కూర్చున్నారు కృష్ణార్జునులు ఇద్దరు వేరుగా ఒక చోటు కూర్చున్నారు తర్వాత ఇక ఆరంభమైంది కదా యుద్ధం ఇద్దరు కూడా యోధం చేస్తూ ఉంటే ఎలా ఉన్నది అంటే భీముడు చేసే భీముడు యొక్క శరీర బలం హెచ్చు దుర్యోధని కంటే కానీ వాడికి ఏమో లాఘం హెచ్చు ఎందువల్ల అభ్యాసం చేత అభ్యాసానికి చాలదు దేహ బలం ఊరికే గిడగెడ గిడ గిడగడ తిరుగుతున్నాడు పల్టీలు పడుతూ వాడు ఈయన ఏమో కదలేకపోతున్నాడు ఆ శ్రీకృష్ణ స్వామి వారు అర్జున తారతమ్యం ఎంతసేపు వాడు పైగా వస్తూ ఉన్నాడు జీవుడేమో ఆ ప్రకారంగా లంఘించలేకపోతున్నాడు శరీర బలం ఎంత ఉంటే మాత్రం ఏం ప్రయోజనం లేదు పడిపోతాడు జూ వాడు శరీరం మీద వేస్తూ ఉంటే గతాదండంతో వేస్తూ ఉంటే కొండ మీద వేసినటువంటి కొండల మాదిరిగా ఎలా పగిలిపో ఆ గదాదండం ఉన్నది అది ఊరికే ఆ చొట్టలు పోవటం తప్ప ఏం ఆనటంలా వాడి శరీరం మీద వీళ్ళు దెబ్బలు కొట్టినప్పటికీ వాడికి ఏమి వాడి శరీరం ఏమి నచ్చిపోవటం లేదు జీవుడు ఏమి ఉన్నాడు వాడి దెబ్బల చేత ఎందువలన అంటే యుద్ధానికి ముందు బయలుదేరే సమయంలో ఆ గాంధారి ఉన్నది తల్లి ఆ దుర్యోధన్కి కబురు చేసిందటవరే కొత్త ఆ కోచి లేకుండా నా దగ్గరికి రావాల్సింది నా తప ఫలమున్నది అంతా కూడా ఈ శరీరం ఆవహింపజేస్తాను రావాల్సింది అని చెప్పి కబురు చేసిందేట కబుర్ చేస్తే వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే ఆ రాత్రి సమయంలో శ్రీకృష్ణ స్వామి వారు చూపడ్డా లేదు ఎవరామైతే ఆ రెవరా గొంతులో దూరాడు వీడు ఎవరామై అంటే పలకుండా గొంతులో దొరుతాడు ఎవడరా అని ఎంట దగ్గరికి స్వామి నేను నీ ఉపాధ్యాయుడు నేను తోడుచుకుంటు కదరా ఏడులా గుడ్డ గోచి ఏమి లేకుండా పోతున్నావు అంటే మా తల్లి కాంతారి రమ్మనదెల కాంతారి రమ్మను ఆ ముదిసి ఆ మనసు అయినటువంటి ముసలిది రమ్మంటే తెల్లాడివా చిన్నాడువా చతకవాడిగా దొండపోతేల్లే ఒక లాగ అన్నాడు అంటే ఆ లాగు దొడుక్కొని వెళ్ళాయట వెళితే ఆ తమస్శక్ ఆపత్తు చేతికి తెచ్చుకొని పై నుండి కిందికి ఒక్కసారి ఇలా లాగిందట లాగి మరల ఇలా ఉంది పైకి అదే బాగుదేవిరా ఏమి లేకుండా రమ్మన్నాను కదా లాగేసుకున్నాను అదే ఏమీ లేకుండా రమ్మంటే లాగేసుకున్నానంటా ఆ నల్లవాడేమైనా ఎదురు పడ్డా ఏమి నీకు అన్నా అన్నదట ఎదురొచ్చాడు ఇలా అన్నాడు అందుకని కొడుకున్నా చి జరిగిడ ఇక నీ శరీరం ఉంది ఎక్కడా కూడా దెబ్బ తగలదు కానీ ఈ తొడల దగ్గర నా తపశ్చిక్తి ఉన్నది శోకల ఆ కారణం చేత ఇక్కడ నీకు భంగం ఉన్నది సుమా అని చెప్పింది ఆ కారణం చేత భీముడు వేసే దెబ్బలు ఏమి ఆంధ్రలవాడికి అది చూచి చెబుతూ ఉన్నా శ్రీకృష్ణస్వామి వారు అయిపోయిందయ భీముని పని డాడు ధర్మరాదు అండి అంటే స్వామి మరి ఎలాగో ఎలాగే ఉన్నది అధర్మానికి దిగాల్సిందే యథాయుద్ధంలో కానీ ఏ యుద్ధంలోనైనా నాటికి పైభాగం నాటి కింద కొట్టకూడదు పైభాగంలో కొట్టవలసిందే ఆ త్వడ దగ్గర కొట్టే విరిగి చాస్తాడు విరి పడతాడు అంటే రెప్పలేకపోతే మాత్రమే పడడు సుమే చూచి ఎప్పుడైతే తనకు దుస్థాహంగా ఉండునో అప్పుడు ఆ శ్రీకృష్ణస్వామి వారు అంతా చూస్తాయట భీముడు అదే గుర్తు చూచాయట కృష్ణార్థను ఇద్దరు ఒకే తోట ఆ అర్జరుడు సాన్న చేసాయట సంఘ పొడలు తాను ప్రతిజ్ఞ కూడా చేసి ఉన్నాయట తొడలు వెనకబడతాను ద్రౌపదిని చూచి నా యొక్క తొడ మీద రావలసింది అని చెప్పి ఆ సభలో మాట్లాడాడు వాడు అందుకొనకై నీ తొడలు వెలగొట్టాను సుమా అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కనుక దానికి అనుగుణంగా ఇప్పుడు తొడలు కొట్టమన్నారట కృష్ణార్జునులు ఆ శ్రీకృష్ణ స్వామి వారి అనువతి చేత తొడలు వెలగొట్టమంటున్నాడు అని కలుసుకున్నాడు ఆయన కలుసుకుని వీడు పైన గగనముందు లేచి వస్తూ ఉన్నాడు మంచి వేగంతో పట్టి వేసాడు తొడలకు పిడుగుబడ్డట్టుగా పడింది ఆ కథాయుధం భూమి మీద పడిపోయేసరికి అయిపోయింది కను దుర్యోధనుడు పడిపోయాడు సుమా అని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ జయ జయ జయ జయ ద్వారములు చేసేసింది పాండవ సైన్ అంతా చాలా తనుతాను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ కాలం నుంచి పడినటువంటి దుర్యోధను సరస్వ తను ఆట ఎడపకాలుతో దాన్ని అక్కడ కూడా తీరక మళ్ళీ వస్తున్నాడు తనటానికి మళ్ళీ వస్తుంది ఏమిటి నువ్వు చేసే పని ఏమిటా అంత తలకరైనటువంటి పని వాడు రా రాజధాని నవఖండములను పరిపాలించినటువంటి వాడు అట్టివాడు తన సైన్యమంతా కూడా పోయినప్పటికీ మనం పిలిచినందువల్ల అభిమానానికి అయి అయినా యుద్ధానికి వచ్చాడు అలా వచ్చి నీతో యుద్ధం చేస్తే పానీ పడగొట్టావు అంతటితో తుట్టి పడక ఓసారి తన్నావు మళ్ళీ రెండోసారి గురా నువ్వు తన్నేది వాడు శరస్సు అని చెప్పి జయ్య లేచాడు ఆయన తమ్మరాదు లేచి లేచే వరకు ఆయన కొంచెం ఆ సిగ్గుపడ్డా భీముడు అతి సమయంలో లేచారా శ్రీకృష్ణ స్వామివారు లేచి ఎందుకయ్యా భీముని మీద పోతావు ప్రత్యక్ష చేశాడు శరస్సు తనుతాను అని ఆ ప్రతిజ్ఞాకరణ ఉన్నది అది ముఖ్యం నీవు ఆయన వెనుకపోవలసిన పని లేదు సుమా అంటూ ఉండగానే లేచాట బలరామస్వామి రే మీ ఇద్దరికి రాయుద్ధాన్ని నేర్పింది నేను నాభికి దిగువలో కొట్టకూడదు అని చెప్పి ఆ విషయం మీకు తెలుసు కదా అధర్మంగా ఆ దుర్యోధను యొక్క తొడలు కొత్త చెప్పు లేకపోతే నీ శరస్సు పగల కొడతాను అని చెప్పి ఆ రథం మీద ఉన్న నాగలు తీసుకున్నాడు భీముల మీదకి వస్తూ ఉన్నాడు గడ గడ గడ గడ వణుకుతున్నారు పాండవులంతా మహాబలవంతుడు ఆయన శేషస్వరూపము ఆయన దగ్గట్టే ఎవరు అవుతారు కానీ ఆ సర్వేశ్వరుడు ఉన్నాడు విలుగా ఆయన పట్టుదనిపోయి ఉన్నాయా ఏంటి అది నీవు భీములు మీదకి పోతావు మాయోపాయం కలిగినటువంటి వాళ్ళని మాయోపాయం చేతిని వాడు దుర్యోధనులు చేసినటువంటి యొక్క పనులు ఉన్నాయి ఇన్ని అని చెప్పి చెప్పడానికి వీల్లే పాండవుల విషయంలో చేసినటువంటివి వాడు ఇన్ని పనులు అని చెప్పడానికి వీల్లేదు భీముని భీమునికి విషం పెట్టించాడు విషోర కల్పించాడు గంగముడుగులో త్రోహించాడు లక్క ఇంట్లో పెట్టి కాల్పించాడు గంగ లక్క కాల్పించాడు పాండవులందరినీ కూడా మాయాద్యోతమాది శకుని చేత ఆ ధర్మరాజు యొక్క కూడా అపహరించాడు మహాసాక్షి అయినటువంటి ద్రౌపదిని ఆ సభలో పరాభివించడానికి ప్రయత్నం చేశాడు ఇన్ని చేసినప్పటికీ సహించి వారు అరణ్యములకి పోయి పదమూడు సంవత్సరం ఉన్నానా బాధలు పడి తమ పాలు అడిగించేవాడు వాడి గల సూర్యుల మోపినంత కూడా అడిగినాడు అట్టి ఆ అట్టి పరమలోటివాడు అతి వారిని మాయోపాయములు చేత పట్టక ధర్మము ధర్మం ఎక్కడయ్యా ఇంకా ఆ అభిమన్యుడు అంతా కూడా ఏ జీభవించి చంపారు వాళ్ళు కనుక నీవు భూముల మీద వెళ్ళటం కాదు సుమా అని చెప్పి కొట్టుకున్నా వారిని ఏమి ఆ శ్రీకృష్ణ స్వామిని బై నీవు చేరావి ఎక్కడా చేది ఈ ప్రకారంగా చేయిస్తున్నావు నీ మొహం తోడకూడదు సుమా అని చెప్పి బెదిరించుకుని వెళ్ళిపోతున్నా నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఆ తమ్మరాజు వెనకబడ్డాడు స్వామి వెళ్ళవద్దు మమ్మల్ని అనుగ్రహించవలసింది అంటే శ్రీకృష్ణస్వామివారు ఎందుకయ్యా ఆయన వెంటబడ్డావు పని వెళ్ళిపోవాలి ఇక్కడ ఉంటే లాభం లేదు మా పని వెంటబడ పడవలసిన పని లేదు అంటే ఊరుకున్నాడు వెళ్ళిపోయాడ నన్ను ఎందుకు కూర్చో ఇలాంటి కఠండం జరిగే చోట ఆయన కేకల వేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకా ఏం చేయలేకపోయాడు పాండవుల్ని ఆ మహాభూతం ఉంది అక్కడ ఉన్న కారుల చేత ఏమి చేయలేక వెళ్ళిపోయాయిటా బలరాముడు వెళ్ళిపోయిన తరువాత ఆ ఆ శ్రీకృష్ణ స్వామి వారిని చూచి దుర్యోధనుడు ఇది దీనికి అంతా కూడా మూల కారణం నీవేశమా నేను చూచా మీ ఇద్దరు మాట్లాడటం గుసగుసలాడడం అర్జునుడు నీవు ఆ అర్జునుడు ఆ సన్ని చేయటం చూచా కానీ ఇంత అధర్మానికి పాల్పడతారని చెప్పి నేను అనుకోలేదు సుమా ఈ కార్యములు కావచ్చు కూడా మూలభూతుడు నీవే వీటి అన్నిటికి కూడా ఆ సంధ్య అని చెప్పి వచ్చి ఆ సంధ్య కుదరకుండా నా ఇంటి భోజనం చేయకుండా అలా వచ్చినటువంటి వాడవ సుమా ఈ అన్యాయములు కావచ్చు నీవు అని ఆయట అంటే సన్యాసి అన్యాయములకల్లా మూలము నేనుంటావు నీకు మహర్షులంతా వచ్చి చెప్పారు వేష్మ ద్రోణాదులు చెప్పారు నేను చెప్పాను అదే విధములుగా ఎన్నో విధములుగా నీకు తగదు వారితో యుద్ధం చేయడం నిరోధం నీకు తగదు అని చెప్పి మేమంతా కూడా ఎంత చెప్పినప్పటికీ వెనక ఆ సమస్తమైన రాజులందరినీ కూడా నడిపించుకున్నావు అంతా హతమైపోయింది ఆ హతమైపోయిన తర్వాత నీ యొక్క అభినయం చేత నీ చేత నీకు ఇలాంటి యొక్క చావు ఉన్నది ప్రార్థించింది నీవు తగుదు ఇందులో ఏమి సందేహం లేదు నీ అధర్మమే నీ ప్రకారంగా కూర్చుంది కనుక ఇటువంటి యొక్క ఇలాంటి మహా దుష్కాధ్యమత్తూ చేసినటువంటి నీకు ఈ చావు తగును తగును తగును అన్న అట నిరుడైపోయాడు ఆ దుర్యోధనుడు ఇంకా ఆ వెళ్ళిపోదాం పదలేదు ఇంకా అని చెప్పి బయలుదేరి పాండవులంత సైన్యంతో కూడా కలిసి వచ్చేసారట ఆ కౌరవ శిబిరాలకు వెళ్ళారు అక్కడ ఎవరు లేరుగా అయితే అక్కడ ఉన్నటువంటి యొక్క జనం అంతా కూడా ఎదురు వచ్చి నమస్కరించి అంటే అతి సమయముందు ఆ యూత్డు నాడి యూక్షుడు అంటే ధృతరాష్ట్రం యొక్క ఆయనకు నూరు మంది భాద్యులు క్షతకాంతలు తరువాత ఒక భాజ్య వైశ్యకాంత అందువల్ల అంటే పూర్వంలో పై జాతి కింది జాతి వాళ్ళని అందరినీ చేసుకునే అధికారం ఉంది ఆ కారణం చేత క్షత్రియుడు రెండవ జాతి కనుక వైశ్యుడు మూడు ఆ కారణం చేత ఆ వైశ్యకాంతను కూడా వివాహం చేసుకున్నాడట ఆ కాంత ఎందుకు పుట్టిన ఆ యూత్డు వచ్చి ధర్మరాజు స్వామి ఆ దుర్యోధనాదుల ధాగ్యలంతా కూడా గబ్బోలుగా ఏడుస్తూ ఉన్నారు వాడు దిక్కు దేశాలు లేకుండా తీసుకెళ్తా ఆ తీసుకుపోవాయి చాలా మంచి పని తీసుకుపోవలసిందేంటే రథములు ఈ మీద ఏకించి తీసుకుని వెళ్ళిపోయారట వాళ్ళంతా వెళ్ళిపోయారు పోయిన తరువాత అక్కడ చేరారు పాండవులు చేరిన తరువాత ఆ శ్రీకృష్ణ స్వామి వారిని ధర్మరాజు స్వామి మీరు పోయి రావాలి కరిపిరీష్ ఎందువల్ల అంటే గాంధారికి కోపోపశమనం చేయాలి లేకపోతే మాకు బాధ వచ్చిన సుమా గంధారి ఉన్నదే మహాతపశ్చాలిని మాట అన్నది అంటే తగ్గొట్టుకుపోతుంది కాబట్టి పోయి తమను కోపోపశమనం చేసి రావలు సుమ అంటే అలాగే నేను చెప్పి రసమేశ్వరి వెళ్ళిపోయారట వెళ్తే ఏడు పడి ఉన్నారు అక్కడ ఆ దృఢరాత్రుడు ధాన్సలైన వారంతా అక్కడ పోయి ఆ విషయాన్ని యావత్తూ కూడా ఒక్కరించి ఇలాంటి యొక్క దుర్దశ కలుగులు అనే ఉద్దేశం భానుభావుడి యొక్క సంబరాలు సంచి సంచి సంచి అని మరి దూదములుగా అయినటువంటి కుమారుడు వెళ్ళలేదు సుమ వినందువలన ఆరుభావులు అయినటువంటి అనేక మంది బంధుమిత్రులంతా తీయారు రాజులంతా తీయారు కనుక దీని కొరకై నీవు ఒకవలసిన పని లేదు ఎందువల్ల అంటే విధి దాన్ని ఎవరు తప్పించలేరు కలక ఈ నూరు కొడుకుపోయారు ఇక మీకు ఆ యొక్క దైహిక క్రియలున్న ఏ కర్మ కాండముంతా కూడా అచింగతానికి కనుక వారిని కూర్చు మీరు ఏమీ బాధపడవద్దు సుమా అని చెప్పి ఓదార్స్తూ ఉండగా ఆ అష్టామ యొక్క ఉత్సాహం ఉన్నది మనసులో గోచరించిందట వారికి ఆ వారిని ఓదార్చి బధం వేసుకొని తిరిగి వచ్చేసారు వచ్చి పాండవులు చూసి శిబిరం నుంచి పాడుపడ్డ ఇక్కడ ఈ కౌరవ శిబిరం ఇక్కడ ఉండకూడదు మనం కనుక వెళ్దాం రావాల్సిందే చెప్పి సాక్షి రాగా పాండవుల్ని తీసుకొని అక్కడికి ఆ రెండు మైళ్ళ దూరంలో ఉన్నదట ఓఘవతి నది ఆ నదీ తీరానికి వెళ్ళిపోయారు వారు పాండవులు ఆ శ్రీకృష్ణస్వామి సాక్షి పెద్ద నుంచి పోయింది అతి సమయంలో వచ్చారు వీళ్ళు ముగ్గురు కృతవర్మ ప్రపాచార్యులు అశ్వత్మ వచ్చే వరకు వాళ్ళు విడిగిపోయి ఆ శరీరం అంతా నలిగిపోయి ఆ రోజు చూపడి ఉన్నాడట ఆ ఈ సంజయుడు కూడా వెళ్ళాడు వెళితే వెళితే కవ్వురించుకుని ఏడ్చారట ఇటువంటి మహారాజు నీ చుట్టూ కూడా ఎంతమందు మహారాజులంతా పరివారములతో సేవిస్తూ ఉండగా మహావైభవంతో ఉండేటటువంటి నీకు ఈ రోజున మంచినీరుచ్చే దిక్కు లేకుండా పోయిందంటే దైవమి ఎవరు ఏ పాఠబడరు అని చెప్పి కౌ విలించుకుని ఆ దుర్యోధనుడు కూడా ఏడ్చి నన్ను అన్యాయంగా కొట్టిపోయారయ్యా పాండవులు అధర్మానికి ఉపక్రమించి నా పొడలు వెనక్కి వచ్చారు సుమా అని చెప్పి నేను వాటిని అందరినీ కూడా సంహరిస్తా సుమా నీవేం బాసపడవద్దు అన్నాడు అశ్వత్మా అయితే ఆ ప్రపాచార్యులు దూచి కలశములతో నీరు తీసుకురా సైన్యాధిపతి కడత అశ్వత్ సైన్యం ఎవరు వీళ్ళిద్దరు కృతవర్మాలు ప్రభాచాయులు దానికి సర్వసైన్యాధిపతి అశ్వత్మ తీసురా తీసుకో చేశాడట పట్టం కట్టాడుట పట్టం కట్టి ఓ నిన్ను వచ్చేదాకా పానవులు బిగబెట్టి ఉంటా పాండవులు అందరినీ నిర్వశేషం చేసి రావాల్సిందే బయలుదేరాడు వీళ్ళిద్దరూ బయలుదేరారు బయలుదేరితే ఏం చేస్తావు రా అన్నారు ఏం చేసేదే ఉంది పగటిపోట వాళ్ళతో పోయి ఎదురుగా ఇచ్చి చేయలేమ్మా